శిష్యుడికి మూడు నిర్ణయ వాక్యాలు వాడు మూడు చెప్తాడు వచ్చి ఇప్పుడు ఆయనకి చెప్పిన ఉపదేశ వాక్యం మాత్రం ఒకటే తత్వమసి సచ్చిదానంద లక్షణం దగ్గరే ఉన్నాడు అనుకోండి లక్షణం ఎక్కడ లేదు మనుష్యాశ్వగవా దిశ గోవుల్లో ఉంది గర్రాల్లో ఉంది మనుషుల్లో ఉంది అమీబాల్లో ఉంది స్థావర జంగమాత్మకాలు జో సృష్టి అంతటా బాబు సచిదానంద లక్షణం ఎందుకని ప్రజ్ఞ అంతటా ఉంది చైతన్యం అంతటా ఉంది ప్రజ్ఞానం బ్రహ్మ మరి నేను ఆ బ్రహ్మమే అయినాను అవకారం పోయింది అహంకారం పోయి అహం బ్రహ్మ మూడవ స్థలలో నిలకడగా తొరియ ఉన్నాడు ఇప్పుడు ఇక ప్రజ్ఞానం బ్రహ్మ అంతా వెతికేశాడు చూసేశాడు నిర్ణయం పొందేసాడు పోయినాయి ఇక పడేం చేయటర్లేదు తన ఆంతరిక జగత్తును కూడా పోగొట్టేసుకున్నాడు ఇప్పుడు అహం బ్రహ్మ అస్మి సత్యం జ్ఞానం ఆనందం బ్రహ్మ ఏమండి ఎంతకాలం ఈ ఆంతరిక జగత్తు లేని వృత్తిశూన్యస్థితి ఎందున్న ఆనందాన్ని అనుభవిస్తావు హౌ మచ్ టైం అది కూడా కాలహరణమే కదా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా ఆనంద లక్షణం కూడా పోయింది ఇప్పుడు పోతే అనంతంగా మిగిలిపోయాడు అనంతం అంటే ఏమిటండి ఆద్యంతములు లేనిదేదో అది అనంతం ఇంకా జననలేదు మరణం లేదు సంప్రజ్ఞాత సమాధిగా స అసంప్రజ్ఞాత సమాధిగా మారిపోయి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆయమాత్మ బ్రహ్మ నేను నేనైనా నేను అంతే సర్వకాలము తుర్యమునందే ఉన్నాడు అంతే ఏమండి ఈ నిర్ణయం పొందడానికి ఎంత టైం పట్టచ్చండి మన ప్రాబ్లం అంతా ఇప్పుడు అదేగా పుట్టిన దగ్గరించి వెరీ బిగ్ ట్రబుల్ నాకు ఎంత టైం ఉందంటారు ఇంకా నేను ఇంక ఎంతకాలం బతికుంటానంట నువ్వు ఎంతకాలం బతికుంటావు అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ ఈ నిర్ణయం ఎంతసేపట్లో వచ్చింది నీకు ఇంపార్టెంట్ చూడండి అందుకని ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూడు పోయాడు రా బాబు అనమాగ అది అజ్ఞానం చదువు నేత్రాలు లేని భగవంతుని లాలిపాటలతో నిద్రపుచ్చునట్లు చూడండి ప్రతి చోట ప్రతి దేవాలయంలో షోడశోపచారాలలో ఆఖరి సేవ ఏంటి పవళింపు సేవ స్వామివారి భోగమూర్తి హర్చామూర్తిని తీసుకొచ్చి ఒక ఉయ్యాలో పడుకోబెట్టి ఉయ్యాల ఊపేసి హాయిగా నిద్రబోమని జోచుంద జో జో ముకుంద లామానంద రామ గోవింద అని పాడేసి ఆయన నిద్రబోయడం తలుపులేసేసి ఆయనకి మనకెట్లయితే నిద్రలో మధ్యలో లేస్తే మంచినీళ్ళు ఆకలి వేస్తే ప్రసాదం ఆయన పక్కన పెట్టేసి అన్ని ఏర్పాటు చేసేసి తలుపులేసేసి మనం ఇంటికి మళ్ళా పొద్దున్నే మూడు గంటలకల్లా వెళ్ళి సుప్రభాత సేవ చేసేసాం మేలుకొల్పేసాం ఇప్పుడు మన దృష్టిలో ఏమిటి రాత్రి స్వామివారు పడుకున్నారు పొద్దున్నే మూడు గంటలకి లేచారు ఎలాగా నీలాగా నీ వలే ఆయన వలె నువ్వు ఉండాలా నీ వలే ఆయన ఉండాలా ఇంతకసలు సమస్య ఏంటండి దైవము వలె జీవుడు ఉండాలా జీవుడు వలె దైవం ఉండాలా ఈ పడుకునే బిజినెస్ ఈ లేచే బిజినెస్ పవళింపు సేవ సుప్రభాత సేవ నీకున్నాయా ఆయనకున్నాయా అసలు ఆయన అని విషుడు కదా నేత్రములేవు ఆయనకి అథవా నేత్రములున్నాయా కను రెప్పలు లేవు కను రెప్పలు లేనివాడు రెప్ప మూసేలా నిద్రపోయాడు ఈవిడ జ్యోచ్యుతానందాన్ని పాడేగానే నిద్రపోతడా యోగ నిద్రాపరవశుడైన మహావిష్ణువుని ఆండాళ్ళు తల్లి బేలు కలిపింది సుప్రభాత సేవ తురుప్పావై ఆ పాశురాలనే ఆయన మహావిష్ణువుని మేల్కొల్పడమే అర్థమైందండి ప్రశ్న అడిగాం ఇప్పుడు ఏమంటే అసలు మహావిష్ణువు నీరాగా నిద్రపోతాడా మహావిష్ణువు నీలాగా మేల్కొంటాడా అలా సశరీరంగా ఆలోచించడం మొదలు పెట్టేశాం ఇప్పుడు దైవాన్ని కూడా అయిన అశరీరి అయితే శరీరి లేకపోతే అశరీరి ఆ రెండు స్థితుల్లోనే ఉన్నాడు కానీ సశరీరి ఎలా అవుతాడు కానీ మనం ఈ పనులు చేస్తున్నామా చేయడం లేదా అంటే ద్వైత భావంతో నేను ఆనందపడుతున్నాను ద్వైత ప్రవృత్తితో నేను ఆనందపడుతున్నాను ఆ ద్వైత ప్రవృత్తి స్థితిలోనే దైవాన్ని చూస్తే కానీ నాకు ఆనందంగా ఉంటుంది నా బలే ఆయన బలే నేను ఉండాలనేది మెచ్యూరిటీ పిల్లవాడు చూడండి తండ్రి నడుస్తూ ఉంటాడు గంభీరంగా నడుస్తూ ఉంటే పెల్లవాడు కూడా ఏం చేస్తాడు చేతులు వెనక్కి పెట్టుకుని గంభీరంగా టిక్కు టిక్కు టికుమ నడుస్తుంటాం సేమ్ మోడల్ ఇప్పుడు పిల్లవాడు తండ్రిని అనుకరిస్తున్నాడు తండ్రే పిల్లవాడిని అనుకరిస్తున్నాడు తండ్రి పిల్లవాడిని అనుకరిస్తున్నాడంటే దోషం లేదు మనం ఏమంటున్నాం మన షోడసోపచార నిర్ణయ క్రమంతో చేసేటటువంటి అన్ని పనులు కూడా ఎవరి తృ